విన్నపమిదే నీకు నీ గుణములు నా గుణము నీవిరిగి నన్ను నేలుకొనవయ్యా సాగరము నీవుదచ్చి సతీం తెచ్చుకున్నట్టు నాగయనుడ హరిమో నీవున్న చోటిరిగిం నిన్ను తలసనేరం నావున్న చోటిరుగుదు నన్ను నీవు తలసవేం కోవిదుడ నారేరుకున్నవాణిగాచినట్టు నావడయం హరిహరి నమో నమో మనసులోనున్న నిన్ను మరమకుండ నేరం మనసులోని నివే నా మరపు దులుపవడి హల్యం పరమునగాచి నట్టు అనిచిం నమో నమో